గణపతి కవీనా జేష్టరాజు బ్రహ్మణస్పత ఆన స్వంగోతి శ్రీదసాదన శ్రీమహాగణాధిపతా శంకరాచార్యమాన్ అస్మాచార్యపర్యంతం వందే గురుపరంపరా సహనాభవతు సహనం భునత్తు సహ వీర్యంకరవహైస్వి నాగీతమస్ మావై ఓం శాంతిశాంతిశ్శాంతి తోపనిషత్తు సత్య సత్యమివై సత్యం సత్యం నిన్న బొలారం క్లాస్లో ఈ సత్యస్య సత్యం అనేది కొంత చర్చకు వచ్చింది నాకే బాగా అనిపించింది సత్యస్య సత్యం అక్కడ చర్చించడం జరిగింది కొంతమంది మీరు ఎవరైనా గమనించుంటారు అనివే ఇప్పుడు మనం ఆ వృత్తాంతం చూస్తున్నాము ఆ రాజకుమారుడు అసలు అవడానికి రాజకుమారుడు కానీ బందిపోట్ల వ్యక్ అనుకుంటూ ఉంటాడు బందిపోట్ల నాయకుడిని కుమారుడము అనే నిశ్చయంలో ఉంటాడు అవడానికి రాజకుమారుడు అది స్టోరీ అది నడుస్తోంది అది ఆయన వివరిస్తున్నారు విస్తారంగా వివరిస్తారు ఈ కథని అతడు అవడానికి రాజకుమారుడైనా ఆ విషయం తెలియదు అతనికి అనుష్య భంశ్యతాం అజానం తాను రాజకుమారుడను అనే విషయం తెలీదు తర్వాత వ్యాధజాతి ప్రత్యయ ఆ ప్రత్యయం మనిషిని ఆ ప్రత్యయము దట్ డిటర్మిన్స్ ది లైఫ్ ఆఫ్ దిస్ ఏముంది ప్రత్యయం ఇప్పుడు ఈ గేమ్స్ ఉంటాయి చూసారా గేమ్స్లో వాళ్ళందరూ ఈక్వల్ ఉంటారు స్కిల్ వైజ్ అందరూ ఈక్వలే ఇప్పుడు ఈ టెన్నిస్ ఉందనుకోండి అందరూ హై స్పీడ్ సర్వ్ చేస్తారు అందరూ వేరియేషన్స్ అన్నీ బాగా చేస్తారు మంచి బ్యాక్ హ్యాండ్ షాట్స్ అందరూ బాగా కొడతారు వాళ్ళు ఒక అరడల మంది ఉంటారు ఈక్వల్ క్యాలిబర్ అటువంటి ఇద్దరి మధ్యన మీకు మ్యాచ్ వస్తుంది మ్యాచ్ అంటే బిగ్ మ్యాచెస్ మ్యాచ్ నెగ్గితే టూ మిలియన్ డాలర్స్ ప్రైజ్ ఉంటుందండి టూ మిలియన్ డాలర్స్ అంటే ఏమన్నా అసలు మీకు ఐడియా ఉందా ఒక మ్యాచ్ నెగ్గితే ఆ మ్యాచ్ నెగ్గితే టూ మిలియన్ డాలర్స్ వస్తుంది ఓడిపోతే వన్ పాయింట్ వన్ మిలియన్ వస్తుంది నెగ్గితే టూ మిలియన్ వస్తుంది ఊరినా డబ్బే ఓ నెగ్గిన డబ్బే టూ మిలియన్ డాలర్స్ అంటే ఎలా చెప్పాలి దాన్ని వన్ క్రోడ్ రూపీస్ కాదు పది కోట్లు పది కోట్లు టూ మిలియన్ అంటే పది కోట్ల రూపాయలు పది కోట్లు అవుతుంది టెన్ 10 ఓపెన్ టెన్ క్రోర్ రూపీస్ నెగ్గితే టెన్ క్రోర్ ఓడిపోతే ఫైవ్ క్రోర్ ప్రైజు ఫైనల్ వింబుల్డన్ ఫైనల్ వింబుల్డన్ కానీ లేకపోతే ఎనీ ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ ఇద్దరు సేమ్ స్టేటస్లో సేమ్ క్యాలిగరీ ఉంటారు వాళ్ళు ఒక అరడవల మందిని నెగ్గుకొని వస్తారు ఇద్దరు సేమ్ క్యాలిగరీ ఉంటారు మొదలు పెడతారు హూ విల్ విన్ ఇద్దరూ సేమ్ ఉంటే మరి ఎవరు నెగ్గుతాడు నేను నెగ్గగలను అని ఎవడనుకుంటాడో వాడు ఎదుగుతాను నెగ్ అంటే మైండే నెగ్గగలను అనుకుంటాను ఎద్దుతాను మైండ్ ఇట్ ఈస్ ది మైండ్ ఈ పిహెచ్డీ చేస్తాను చూడండి పిహెచ్డీలో సీక్రెట్ ఏంటంటే నేను పూర్తి చేయగలను అనుకుంటే వాడు పూర్తి చేయగలుగుతాడు నేను పూర్తి చేయలేనేమో అనుకున్నాడంటే అయిపోయాడంటే పడిపోయాడంటే వాడి జీవితంలో అవ్వదు ఒకప్పుడు అలా ఉండి ఇప్పుడు ఎలా ఉందో అకాడమిక్ అట్మాస్ఫియర్ ఎలా ఉందో నాకు తెలీదు బాగులేదని పేపర్లలో చదివాను ఒకప్పుడు అలా ఉండి అట్మాస్ఫియర్ అకాడమిక్ అట్మాస్ఫియర్ స్ట్రాంగ్గా ఉన్న రోజుల్లో ఇట్ వాస్ లైక్ దాట్ మనిషి తన గురించి ఏది అనుకుంటే అది అవుతుంది యద్భావం తద్భవత మీరు మీ గురించి మీరు అల్పమైన భావన పెట్టుకుంటే మీరు అల్పంగానే ఉండిపోతారు అధికమైన భావన పెట్టుకుంటే మీరు అధికంగా ఉంటారు మీరు చిన్న ఆలోచన చిన్న నా ఏదైనా ఎలధర వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు చిన్న ఎక్కువ ఇచ్చేస్తే ఖర్చు అయిపోతుందేమో అని అలా పెట్టుకుంటే మీరు ఇవ్వలేరు ఖర్చు అయిపోవడం ఏముందండి అలా ఏముండదు అంత పోయిదే ఏదో నాదే అనుకునేది ఏమీ ఉండదు ఏదో కొంచెం ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి తప్ప పెద్ద మనస్సు మీరు పెట్టుకుంటే మీరు ఉల్లాసంగా ఉంటారు ఇతరులకి సేవ చేయగలుగుతారు ఇతరులకి ఏదైనా ఇవ్వగలుగుతారు మీరు అలా చిన్నది పెట్టుకుంటే అలాగే చిన్నదిగానే ఉండగలుగుతారు మనస్సే బాహ్యంలో పెద్ద తేడా ఏం పడదు ఎనీవే నేను సరిగ్గా కన్వే చేశానో లేదో వాటెవర్ వీడు వ్యాధి జాతి ప్రత్యయ అంటాడు వాడి జాతి ప్రత్యయం ఇప్పుడు ఒకప్పుడు ఈ జాతి భావన అది ఇట్ హెల్ప్స్ ఒకప్పుడు ఇట్ బికమ్స్ అండ్ ఆప్స్టేక్ వెళ్ళి ఒకప్పుడు ఇట్ హెల్ప్స్ ఇప్పుడు కొంతమంది బిజినెస్ పీపుల్ ఉంటారు చూసారా వాళ్ళు ఏమని చెప్తారంటే వీఆర్ బిజినెస్ పీపుల్ వీఆర్ బిజినెస్ మ్యాన్స్ అన్ అని చెప్తారు కొడుక్తే దాంతో వాడు అతి సహజంగా బిజినెస్ మ్యాన్ లక్షణాలన్నీ సంతరించుకుంటాడు అలా చెప్పడం చేతనే వాడు అవడానికి బిజినెస్ మ్యాన్ కొడుకు కాకుండా ఒకవేళ వాడికి ఆ సంగతి తెలియక బిజినెస్ మ్యాన్ దగ్గర పెరిగి బిజినెస్ మ్యాన్ లక్షణాలన్నీ అలవరుచుకుంటే ఇది బికమ్స్ అ బిజినెస్ మ్యాన్ అలాగే ఇవన్నీ అధ్యాసలే ప్రతీదీ అధ్యాసే శాస్త్రీయమైన అధ్యాసం ఉంటుంది శాస్త్రీయమైన అధ్యాసం అంటే పదేళ్ల కుట్రాడికి మామూలుగా వీధిలో గోటిబిళ్ళ బచ్చ్యాలు ఆడుకుంటూ ఉంటాడు పదేళ్ల కుట్రాడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాడిని లాక్కొచ్చి ఓ పెద్ద ఫంక్షన్ చేసి ఉపనయనం అని పేరు పెట్టి ఫంక్షన్ చేసి వాడు మెళ్ళవచ్చే ఒకడు పాడేస్తాడు పాడేస్తే ఇంకా అప్పటితోటి వాడు ఆటలు అయిపోయాయి అంటే ఇంకా ఆ జీవితానికి వాడికి ఆటలు లేదంటే ఎందుకంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఈ వేదమంత్రాలు వల్లించి వల్లించి వల్లించి సో వాడు అలాగా వేదానికి అంకితం ఇంకా ఆట పాట ఏమి ఉండబోతుంది వాడి చేత ఆ వేదం అంత గట్టిగా వల్లింపజేయాలంటే వాడిని ఎట్టి మీద ఓ అధ్యాస పెట్టాలి ఏమైనా నువ్వు బ్రహ్మచారి పెట్టాలి గృహస్థాధ్యాస కూడా అలాంటివి నేను గృహస్థులవి అని అధ్యాస పెట్టేస్తే ఇంక బతుకున్నంత కాలం అలాగా అతుక్కుపోయి ఉంటాడు శ్రీ భాగవతంలో ఓ దృష్టాంతం కూడా చెప్పారు భాగవతంలో చెప్పిన దృష్టాంతం ఈ పల్లెటూళ్ళలో రైతుల దగ్గర ఈ కోడే దూడ ఉంటుంది అంటే మొగ ఎద్దు మొగదూడ ఆవి మొగదూడ పుట్టిందనుకోండి కోడే దూడ అంటారు ఈ కోడే దూడ పెరుగుతూ ఉంటుంది జమా జట్టులాగా పెరుగుతూ ఉంటుంది చాలా పొగరుగా ఉంటుంది చాలా పొగరుగా ఉన్నటువంటి పశువుకి ఆ పొగను తగ్గించటానికి రెండు పశువుల్ని కలిపి పెట్టేస్తారు పక్కపక్క అలా పల్లెటూళ్ళలో అలాగేస్తారు కూడా అలాగే ఇట్ వర్క్స్ సేమ్ వే అని భాగవతంలో అంటారు ఎనివే ది క్వాలిటీజ్ ఆ ప్రత్యయం నేను గృహస్థును అనే ప్రత్యయం వాడికి వచ్చేస్తే వాడి పొగరంతా తగ్గిపోతుంది ఆ చలాకీతనం పోయి సౌమ్యంగా సామ్గా అయిపోతాయి ఆ ప్రత్యయాన్ని ఆధారం చేయటంలో ఉంటుంది అలాగే ఈ సన్యాస అనే ప్రత్యయం కూడా అలాంటిదే కనిపిస్తే అది రక్తంలో జీర్ణించకపోతే వాడు కుటుంబ వాతావరణంలో ఫిట్ కాడు ఫిట్ అవ్వదు వాడు వంటేట్టు ఉన్నట్టుగా ఒంటరిగా ఎన్నో పడిపోవాల్సిన వాడే తప్ప ఫ్యామిలీ వాతావరణంలో ఫిట్ కాదు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ ఏదైనా ఫిట్ అవుతాడు కానీ ఫ్యామిలీ వాతావరణంలో ఫిట్ కాదు ఏదైనా ఒక ఆశ్రమంలో అయితే ఫిట్ అవుతుంది ఎందుకు అలా అవుతుందంటే అది ఆ ప్రత్యయము ఒకసారి మనస్సులో ఫిక్స్ అయిపోతే అది మనిషి జీవితాన్ని మార్చిపారంది ంత ప్రత్యయమే ఈ ప్రత్యయములన్నీ కల్పితములే దీంట్లో యథార్థమేది లేయింట్ అది ఇక్కడ రెండు పాయింట్స్ ఒకటి మనిషికి తన గురించి తనకు ఉన్న ప్రత్యయము జీవితాన్ని చాలా గాఢంగా ప్రభావితం చేస్తుంది అదొకటి మీరు గమనించాలి నెంబర్ వన్ ఈ ప్రత్యయములన్నీ మిథ్యా ప్రత్యయములు అది రెండు కాబట్టి ప్రత్యయం ఉన్నంత ఇంత వాడికి ఫ్రీడమ్ ఉండదు మిథ్యా ప్రత్యయము అని తెలుసుకోగానే చేయడమే ఆ కథ యొక్క సారం అది కాబట్టి వ్యాధి వ్యాధ వ్యాధి కాదు వ్యాధ వ్యాధ అంటే కిరాతులు కిరాతుల జాతికి చెందిన వాడను అనే ప్రత్యయంలో ఉంటాడు అంచేతనేవాడు ఏ పని చేసినా కిరాతుల జాతికి చెందిన పనే చేస్తాడు ఆ ప్రత్యయాన్ని బట్టి ఉంటుంది తన గురించి ఎటువంటి ప్రత్యయం ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఆలోచన తగ్గట్టు ఉంటుంది యాక్షన్ తగ్గట్టు ఉంటుంది స్పీచీ దానికి తగ్గట్టుగా ఉంటుంది అలా చేస్తాడు నా రాజాస్మిత రాజజాతి కర్మాన్ని నివర్త అవడానికి మహారాజకుమారుడు వాడు కాబట్టి వాడు చేయాల్సి వస్తే మహారాజకుమారుడు చేయాల్సిన పనులు చేయాలి కానీ చేయడు ఎందుకని తాను రాజకుమారుడను అనే ప్రత్యయం వాని ఎందు లేదు గురుక ఓకే యన కశ్చిత్ పరమకారుణిక రాజపుత్ర రాజశ్రీ ప్రాప్తియోగ్యతాన్ని జానన్ ఈ లోపల ఏమైందంటే ఒకనాడు ఓ మహాత్ముడు వీణి చూశాడు ఆ మహాత్ముడు చాలా దయాడు పరమకారుణిక వాడు మోసగాడైతే మళ్ళీ దాంట్లో సమస్యలు వస్తాయి వాడు లౌకికుడైతే మళ్ళీ సమస్యలు వస్తాయి ఆ వార్త సరిగ్గా చెప్పకుండా దాచిపెట్టి తర్వాత బ్లాక్మెయిల్ చేసి ఇలా మొదలు పెడతారు అలా కాకుండా పరమ కారుణిక చాలా దయాస్వభావం గలవాడు అతడు ఈ కుర్రవాన్ని చూశాడు చూస్తూనే వీడు రాజపుత్రుడు అని తెలిసిపోయింది అక్కడ మహారాజు పుత్ర సంతానం లేక తన చిన్నప్పుడు అపహరింపబడి కిడ్నాప్ అయిపోయినటువంటి కొడుకును తలుచుకుంటూ దుఃఖిస్తున్నాడు ఆయన ఈ రాజ్యమంతా ఎవరికప్ప చెప్పాలో అర్థం కాక ఆయన బాధపడుతున్నాడు వీడు ఈ కుర్రాడు ఆయన కొడుకు వీడు వీడు కిరాతుల పుత్రుడు కాడు ఆ మహారాజ సంపదంతా పొందడానికి యోగ్యుడు వీడు అనే సంగతి ఈ మహా దయాలు ఎవడైతే దయాశీలు ఉన్నారో ఆయనకి తెలిసిందే ఇక్కడ పరమకాగులిక హానిల అభిప్రాయం ఏంటంటే సంసారంలో ఉన్నవాడికి నీ స్వరూపము సంసారిత్వము కాదు అని ఒక ఆచార్యుడు చెప్తాడు ఆచార్యుడు ఎందుకు చెప్తాడంటే ఆచార్యుడు పాఠం ఎందుకు చెప్తాడు ఇది ఆచార్యులు అన్నదానికి కూడా ఒక చక్కటి సందేశం పాఠం ఎందుకు చెప్తాడు లోకంలో పాఠం అనేక కారణాలతో చెప్తారు ఒకటి ధనము కోసం చెప్తాడు రెండవది కీర్తి ప్రతిష్టల కోసం చెప్తారు అలాగ చెప్పేవాడు పరమకారుణిక ఆచార్య అనగాడు అటువంటి స్వార్థము ఏమీ లేకుండా ధనము గురించి కానీ కీర్తి ప్రతిష్టల గురించి కానీ మనసులో పెట్టుకోకుండా కేవలము ప్రేమ ప్రేమ కారణంగా చెప్పి కూడా ఉండాలి ఆయన అందుకోసం అది మనసులో పెట్టుకున్న ఆయన ఇవన్నీ సిగ్నిఫికెంట్ వర్డ్స్ పరమ కారుణిక అంటారు కాబట్టి వీడికి నువ్వు సంసారిది కాదు అని చెప్తాడు ఒక కారుణికడు అలాగే ఇక్కడ ఈ రా ఈ కథలో రాజపుత్రుడికి వీడు రాజకుమారుడు అని ఆయన తెలుసుకున్నాడు తెలుసుకుని ఏం చేస్తాడు అముష్యపుత్రం బోధయతి నం వ్యాధ అముష్యరాజ్ఞ పుత్ర కథిత్ వ్యాధగృహం అనుప్రవిష్ట రాజకుమారుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నీవు ఆ ఫలానా మహారాజు కొడుకుపోయి అని వాడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు బోధయ్య నువ్వు యాధ కిరాతుడు కాదు కిరాత వంశీయుడు కాదు కిరాతుల వంశంలో కిరాతుల గృహంలో పెరిగేవి తప్ప అక్కడ పుట్టలేదు వాస్తవానికి ఆ రాజుగారి కుమారుడువు నువ్వు మరి రాజుగారి కుమారుడైతే కిరాతుల పంపలల్లా పెరిగేదంటే ఫర్ వాటెవర్ రీజన్ కథంచీ ఆ వివరాలు నాకు తెలియవు అవసరం కూడా కాదు సంహవ్ అని అతను చెప్తున్నాడు ఏంటో నేను నాకు తెలియంటే నా నేను అంటున్నాను అనుకున్నారు ఆ కారుని కూడా ఆ రాజకుమారుడితో చెప్తున్నాడు నాకు వివరాలు తెలియబోయ్ నువ్వు రాజకుమారుడివి ఎలా చేరేవోనైనా ఈ కిరాతుల కొంపలో చేరేవు నువ్వు నువ్వు అవడానికి కిరాతుడు కాదు నువ్వు రాజకుమారుడివి అంటే కానీ తెలుసుకోవాలి వాడు తెలుసుకోవాలి తెలుసుకుని ఏం చేయాలి ఆ కిరాతులు చేసే పని మానేయాలి రాజకుమారులాగా బిహేవ్ చేయాలి సోధి త్యాఘజాతి ప్రత్యయ కర్మాణీ పితృపైతామహీ ఆత్మనః పదవీం అనువర్తతే రాజాహమస్మీ ఈ విధంగా ఆ పరమకార్మికుడు బోధించిన వెంటనే అతడు తెలుసుకున్నాడు కరెక్టే ఈయన చేసిన బోధ సత్యమే అని తెలుసుకున్నాడు సాధారణంగా జనులు తెలుసుకోరు నీవు ఒక పరిచ్ఛన్నమైన వ్యక్తిత్వం ఏదైతే నీపై నీవు ఆరోపించుకుని ఉన్నావో ఆ వ్యక్తిత్వము యథార్థము కాదు అని తెలుసుకోరు అసలు మనిషి తన ఎందు ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని ఎందుకు ఆరోపించుకుంటాడో తెలుసునండి దానికి కారణం ఏంటంటే అనాత్మ ఎందు ఆత్మభ్రమ దేహమో అనాత్మ మనస్సు అనాత్మ వాటి ఎందు ఆత్మత్వ భ్రమ ఉంటుంది ఇది ఆత్మయే నేనే అనే భ్రమ ఉంటుంది వాటితో ఐడెంటిఫికేషన్ కారణంగా ఆ భ్రమ నుండి ఒక వ్యక్తితో ముట్టుకొస్తుంది ఆ భ్రమని మీరు తిరస్కరిస్తే మీరు వ్యక్తి కాదు ఆ భ్రమ నిద్రలో ఉండదు నిద్రలో మీరు ఉంటారు కానీ ఒక వ్యక్తిగా ఉండదు ఒక పరిచ్ఛన్నమైన పర్సన్ లాగా ఉండదు నిద్రలో స్వప్నంలో ఉంటారు స్వప్నంలో మీరు ఈ వ్యక్తిగా కాకుండా మరో వ్యక్తిలాగా ఉండడానికి అవకాశం ఉన్నది కాబట్టి అది అది భ్రమదే ఆ వ్యక్తిత్వం అనేదే భ్రమ మేము పరీక్ష ఒక ఒక ఫలానా వ్యక్తివి కావు ఫలానాలన్నిటికీ అతీతమైన శుద్ధ చైతన్యం ఎందుకంటే ఫలానా అంటే దానికి ఒక పరిచ్ఛేదం ఒక లిమిటేషన్ పెట్టేసినట్టయితే ఆకాశానికి లిమిట్ పెట్టినట్టు ఆకాశాన్ని మూటగట్టినట్టు ఆకాశాన్ని మూటగట్టగలరా ఓ కొంత ఆకాశాన్ని మూటగట్టాను అంటాడు ఎలా కట్టాడు మూట ఆకాశాన్ని అలాగే ఆ చైతన్యానికి ఒక హద్దులను ఏర్పరిచాడు ఏర్పరిచి ఇగో ఈ చైతన్యానికి హద్దులు ఏర్పరచటం వల్ల ఏర్పడిన ఈ వ్యక్తిత్వం ఏదైతే అది నేనే అంటాడు తాను ఏది కాదో అది తాను అని భ్రమపడుతూ ఉంటాడు చెప్తే తెలుసుకోండి తెలుసుకోడు ఇప్పుడు సన్యాసం తీసుకుంటారు సన్యాసులు ఉంటారు కొంతమంది ఓ మహాత్ముడు నాతోటి మనం సన్యాసం సన్యాసం సన్యాసాన్ని నేను ఇప్పుడు వీలు పెట్టాను అప్పుడు త్యాగం అలా ఏదో చెప్తుంటే నేను ఉండబట్టలేక అలా చెప్పకూడదండి అలా పదిసార్లు అలా చెప్పకూడదు సన్యాసిత్వాభిమానము కూడా తగదు అని నేను చెప్పాను అంటే సన్యాసం అనుకోకపోతే మరి ఏమనుకోవాలా అంటే ఏదో ఒకటి అనుకోవాలి అనే అభిప్రాయం ఏదో ఒకటి అనుకోవాలి ఏదో ఒకటి అయ్యి ఉండాలి తాను తాను ఏదో ఒకటి అయ్యి ఉండాలి ఏదో ఒకటి అనుక్కోవాలి రెండూ తప్పే ఎందుకంటే తాను ఏదో ఒకటి అయ్యుండాలి అనేది భ్రమ మీడ్ నాట్ బి సంవన్ పర్టికులర్ నీనండి ఇప్పుడు ఆకాశము ఈజీ పర్టుకులర్ నో ఇట్ ఈజ్ బియాండ్ ఆల్ పర్టికులర్స్ సపోజ్ ఆకాశము నాకు ఐ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ పత్ అనేటువంటి భ్రమ కలిగిందనుకోండి అప్పుడు ఆకాశం ఏం చేస్తుంది అహం ఘట ఆకాశ అనుకుంటుంది అనుకుని ఆ ఘటన చిన్నదైతే నేను అల్పుడు కూడా అనుకుంటున్నాడు అయ్యారు ఆ ఘటం వంకర టెంకరగా నేను వంకర కూడా అనుకుంటున్నా ఆకాశం ఆకాశం ఆ ఘటం అపవిత్రంగా ఉంటే నేను అపవిత్రం అనుకుంటున్నాను ఎన్నకుంటాను ఆ ఘటనకి అలంకారాలు చేసి నేను అందంగా ఉన్నాననుకుంటుంది ఏమిటో ఆకాశం అసలు అది ఘట పరిచ్ఛిన్నం కాదే కాదు కానీ అన్నీ అనుకుంటుంది అది దృష్టాంతం అనుకుంటుందంటే దృష్టాంతం మానవుడు అలా ఉంటాడు శాస్త్రం బోధిస్తుందా బోధిస్తే ఆ బోధని స్వీకరించదు ఇదో పెద్ద సమస్య స్వీకరించదు అజ్ఞానం యొక్క చేత స్వీకరించదు ఇప్పుడు నేను బిట్టర్ కంప్లై ఒకటి నేను చేస్తూ ఉంటాను క్లాసెస్లో ఓన్లీ క్లాసెస్లో ముఖ్యంగా యుఎస్లో చేశాను రిలెంట్లెస్ కంప్లైనింగ్ ఏమిటంటే నువ్వు వేదాంత క్లాస్కి వచ్చి వేదాంత చెప్తే కంప్లైంట్ చేస్తావేంటి నువ్వు భగవద్గీత క్లాస్ చెప్తున్నాను నిష్కామకర్మ చేయాలి అని ఉంటుంది గీతలో అది నేను చెప్తూ ఉంటాను చెప్తూ ఉంటే లేచే నిష్కామకర్మ ఎలా చేస్తామండి అంటే నేనంటాను నువ్వెక్కడో రోడ్డు మీద నువ్వు ఈ ప్రశ్న అడిగితే ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకంటే అక్కడ వాతావరణంలో నిష్కామకర్మ అనే మాట అసలు ఫిట్ కాదు నువ్వు వేదాంత క్లాసుకు వచ్చి గీతా క్లాసుకు వచ్చి ఇక్కడ నిష్కామకర్మని బిలాక్ చేస్తానంటే ఇంక గీతలో ఏం మిగిలింది ఏం మిగలలేదు నిష్కామకర్మ తీసేస్తే భగవద్గీత నేనేం పాఠం చెప్తాను నువ్వేం చదువుతావా అని కోపడతా నేను తర్వాత వైరాగ్యం గురించి చెప్తూ ఉంటాను ఏదో వైరాగ్యం మీద శ్లోకాలు ఏవో ఉంటాయి చెప్తూ ఉంటే కాబట్టి ఇంత వైరాగ్యం అయితే మరి డబ్బులు అవి సంపాదించడం కాంపిటీషన్ అది కుదరదు కదా ఎలాగంటాడు ఇది వేదాంత క్లాసులో వేదాంత క్లాసు అంటే నేను మరి వైరాగ్యం ఎక్కడ చెప్పమంటావా వేదాంత క్లాసులో చెప్పి ఎక్కడ చెప్పమంటా మాల్కి వెళ్ళి చెప్పమంటావా యూఆర్ సిటింగ్ ఇన్ అేదాంత క్లాస్ డోంట్ ఫర్ గట్స్ అని నేను కంప్లైంట్ చేస్తా ఓసారి మిక్స గురించి చెప్తున్నా జగత్తు స్వప్నప్రాయము అని చెప్తున్నాను ఇటువంటి ఏమంటే మరి జాగ్రత్త వ్యవస్థ అంతా స్వప్నమేనంటారంటే ఇప్పుడు ఈ పాఠం కూడా స్వప్న ఇలా మొదటి కానీ మిక్సీ మిక్ష అంటే అందులో మిక్స్ అయిపోతున్నాను నేను అన్నాను యూ డోంట్ ఫర్గెట్ క్లాస్ హియర్ ది వెరీ బేసిక్ ప్రమిస్ ఈజ్ జగత్ అంటే జాగ్రత్త స్వప్నంతో సర్వసామ్యం ఉంటుంది సో సర్వసాన్యం ఉంటుంది జనక మహారాజు కళ గన్నాడు కళలో బిచ్చుకుంటున్నాడు తిండి తిప్పలు లేకుండా శరీరం అంతా కూడా మట్టి కొట్టుకుపోయి సరైన వస్త్రాన్ని కూడా లేకుండా అరుక్కు తింటున్నాడు కళలో ఉలిక్కిబడించాడు లేచేపటికి పరిచారకుడు బ్రహ్మాండమైన హంస తల్పము రాజే ప్రసాదము సకల భోగములు ఉన్నాయి మొన్నాడు పొద్దున్న కోర్టు సభలో మహావిద్వాంసులందరూ ఉన్నారు కహోళుడు అశ్వలుడు మొదలైన విద్వాంసులందరూ ఉన్నారు విద్వాంసులందరూ ఉంటే ఏమండి నేను ఇలా కళ చూశాను నేను మహారాజుననే జాగ్రత్తవస్థ యొక్క పర్సనాలిటీ సత్యమా లేక కళలో చూసిన బిచ్చగాడు అనే వ్యక్తిత్వం సత్యమా ఏది సత్యము అని ప్రశ్న వేశాడు దానికి సమాధానం చెప్పాలి అక్కడున్న విద్వాంసులందరూ ముఖముఖాలు చూసుకున్నారు సరైన సమాధానం ఎవరు చెప్పలేకపోయారు ఎందుకంటే అది పండిత సభ సమాధానం చెప్పంటే ఎలా కోళ్లకు సమాధానం కుదరదు మీరు సమాధానం చెప్తే దాన్ని మీరు ప్రతిపాదించగలుగు ఉండాలి దాన్ని నిరూపించగలగాలి ఎవరో సరైన సమాధానం చెప్పలేకపోయారు అప్పుడు అక్కడికి అష్టావక్ర మహర్షి వచ్చాడు చాలా వంకర టెంకర మనిషి కాళ్ళ దగ్గర కాళ్ళు బౌ లెగ్స్ అక్కడ మొదలవుతుంది అరికాళ్ళు అరికాళ్ళు స్మూత్గా ఉండవు ఆ హీల్స్ దగ్గర ఎత్తుగా ఉంటుంది మాంసపు ముద్దలు ఉంటాయి హీల్స్ దగ్గర దానితోటి దొద్దు కాళ్ళతో నడుస్తాడు అది నెంబర్ వన్ లెగ్స్ బౌలెగ్స్ లెగ్స్ అంటారు కదండి ఇలా ఇలా నడుస్తాడు బౌలెగ్స్ అది నెంబర్ టూ ఈ రకంగా ఎనిమిది వంకర్లు ఆయనకి ఆయన వచ్చాడు ఆయన వస్తే ఈ సభలో ఉన్న వాళ్ళందరూ వీరికాయలు అడకా దిస్తుంది పక్క వాళ్ళు నవ్వారు వాళ్ళందరూ సభలో ఉన్న వాళ్ళందరూ ఇంకా అక్కడ చెప్పేనా మీకు లేదా పక్కమని నవ్వారు నవ్వితే జలక మహారాజు కూడా నవ్వు అప్పుకోలేకపోయాడు ఆయన నవ్వకూడదు లేదంటే అతిథి మహావిద్వాంసులు సబ్రాహ్మణులు వైది కూడా అలా నవ్వకూడదు కదా కానీ ఆయన నవ్వాడు అయినా నవ్వితే అష్టావకరుడు కూడా పక్కవేడు ఈయడం ఈ చెంది రావడం ఈ లేదా సరే అంతా అయింది ఈ కబి అనేక రకాలు ఉన్నాయి దింట్లో అప్పుడు ఆయన మహా విద్వాంసుడు ఆయన చూసేలా నవ్వడం సరికాదు అని ఏదో ఒకళ్ళు అంటారు అష్టావకరుని అడుగుతారు నువ్వే నువ్వు ఇరవై యాభై అంటే తోలు వ్యాపారస్తులందరినీ పోగేసి నువ్వేమో ఆత్మవిచారం చేస్తున్నావని నవ్వే నేను అన్నాడు తోళ్ళ వ్యాపారులు అందరినీ పోవేసి వాళ్ళకి పండితులను పేర్లు పెట్టి ఆత్మవిచారం చేస్తున్నావు మహారాజు అందుకోసం నాకు నవ్వొచ్చింది నేను ఆపుకోలేకపోయారు చెప్పాడు అంటే వాళ్ళందరూ తోల వ్యాపారాలు వీళ్ళందంటే అవుదు మరి తోల వ్యాపారులు కాకపోతే ఏమిటి నన్ను చూసే దుక్కు నవ్వినట్టు దేహమే నేను అనుకుని అవ్వరు కదా మరి తోళ్ల వ్యాపారం అలాగే ఉంది ఆత్మస్వరూపానికి వంకరలు ఉండవని తెలియదు వాళ్ళకి తెలియదు తెలుసుంటే నవ్వేవారు కాదు అందుకోసం నేను నవ్వాలి అంటే మహాశయ మేము పొరపాటు చేశాం మిమ్మల్ని మీరు క్షమించండి ఈయన అడిగిన ప్రశ్నకి సమాధానం మీరు చెప్పండి అని అడిగాను అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు జాగ్రత్త స్వప్నావస్థతో సర్వసమము సర్వసమము ఏమి ఈయన జనకుడనే స్టేటస్ ఏదైతే ఉందో అది ఎంత మిచ్చంటే కళలో ఆయన వెచ్చగాడనే స్టేటస్ ఎంత మిచ్చాయో ఇది కూడా అంతే మిథ్య హీజ్ నాట్ ఎ పర్సన్ అని చెప్పాడు అష్టావకడు చెప్పి తను చేసిన ప్రతిపాదనని చాలా ఎలాబొరేట్గా నిరూపించాడు మొత్తం అష్టావక జనక మహారాజు యొక్క సభంతా కూడా ఆయనకు జోహార్లు చెప్పారు ఖహోలుడు ఒకడు ఉంటాడు ఈ ప్రదారణంలో వస్తాడు ఈ కహోలుడు తండ్రి ఏదో ఒక శాపంతో ఏదో ఏదో సమస్యలో ఏదో ఉంటాడు అప్పుడు అష్టావక్ర మహర్షి చేసినటువంటి ఆత్మ ఆ కహోలుడు తండ్రి ఆ అనే దాని నుండి విముక్తుడై ఆయన వెనక్కి తిరిగి వస్తే కహోలుడు మహానందపడతాడు అష్టావక్ర మహర్షి చేసిన విచారం వల్ల ఇతను బంధం నుంచి విముక్తుడయ్యేదని ఇలాంటి ఎవరిలో ఉన్నాయి కథ అష్టావక్రం జీవితంలో కథలు కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే జనకుడు ఈజ్ నాట్ జనక జనక ఇది ఉపాధి గతమైనటువంటి ఒక అధ్యాస ఎలా అయితే స్వప్నంలో బిచ్చగాడననే అధ్యాసం జనక అనేది కూడా అధ్యాసే కాబట్టి మీ గురించి మీరు ఏ రకమైన వ్యక్తిత్వాన్ని అధ్యారోపణం చేసుకుంటున్నారో అది సత్యం కాదు ఇది మిత్య అది యథార్థం కాదు దానికి కథ ఈ దృష్టాంతం ఆ రాజకుమారుడికి ఏం చెప్పాడు నువ్వు వ్యాధుడు కాదు నువ్వు రాజకుమారుడవు తప్ప వ్యాధులవు కాదు దృష్టాంతం సుమండి దృష్టాంతం నీరు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి ఈ దార్ష్టాంతికంలో నువ్వు సంసారివి కావు నువ్వు బ్రహ్మవు తప్ప నీవు సంసారివి కావు అని అది దార్ష్టాంతికం సాధకుడు తన బ్రహ్మత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అహం బ్రహ్మ తన బ్రహ్మత్వాన్ని గుర్తు చేసుకోవాలి అంతే తప్ప రాగద్వేషాలకి లొంగిపోకూడదు రాగద్వేషాల పొట్టులో ఉండకూడదు ప్రతి సందర్భంలోనూ తన బ్రహ్మత్వాన్నే గుర్తు చేసుకోవాలి ఎనివే సహ ఏవం బోధిత అతడు ఈ బోధని స్వీకరించినాడు జనులు స్వీకరించను నేను అక్కడి నుంచి మొదలుపెట్టేమేమో చెప్పాను జనులు స్వీకరించను బోధ కోసం వస్తారు శాస్త్రం శాస్త్రానికి దగ్గర వస్తారు బోధ కోసం తీరా బోధ చేసినప్పుడు స్వీకరించడం కొంతమంది ఆ బోధకి డైల్యూట్ చేసి పెడతారు అది దాన్ని బాగా డైల్యూట్ చేస్తారు డై డైల్యూట్ చేయడం అంటే దానికి ఏమో చలవలు పొలవలు కల్పించటం ఆ వైరాగ్యం అనేది అలా ఉంటుందండి అంత వైరాగ్యం అక్కర్లేదల్ అని ఏదో డైల్యూట్ చేయటం ఈ ఆధునిక కాలంలో ఈ డైల్యూషన్ ఆఫ్ ది వేదాంత ఈ దీచ్ ప్రాబ్లం ఎందుకంటే వేదాంతం అనేప్పటికీ సామాన్య మానవుడు రాడు ధనవంతులు వచ్చి చేరతారు ఇప్పుడు ఆ ధనికులు బిజినెస్ పీపుల్ వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు వాడు కూడా ఆత్మస్వరూపులే కదా బిజినెస్ మ్యాన్ కదా అని చెప్పేసి వాడు ఆత్మస్వరూపుడు కాకుండా పోతాడా వచ్చి కూర్చుంటాడు కోటేశ్వరుడు వచ్చి కూర్చుంటాడు వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు పాఠాలకి అసలు మామూలు లోవర్ మిడిల్ క్లాస్ కూడా రానే రాదు ఈ కోటేశ్వరంలో పది మందిని ఓ ఫైవ్ స్టార్ హోటల్లోనో లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్ లాంటి ఇంట్లోనూ ఎయిర్ కండిషన్డ్ ఆఫీస్లో ఎయిర్ కండిషన్డ్ హాల్లో ఓ పెద్ద సోఫాలో కూర్చొని మొదలుపెట్టడం ఎవరు మొదలు పెడతారు నాకు తెలుసున్నంతలో మీరు ఆత్మబోధ మొదలు పెడితే అది బాగా నడవదు ఎందుకంటే ఆ వాతావరణానికి అది ఫిట్ కాదు చాలా లోతుగా ఉంటుంది ఆత్మబోధ తత్వబోధ పర్వాలేదు ఎందుకంటే ఐదు ఉన్నాయి కన్ను చూస్తుంది చెవి వింటుందేంటో ఈ రకమైన లిస్టుల కింద చెప్పుకోవచ్చు డెఫినేషన్స్ చెప్పుకుంటూ కాలక్షేపం చేయొచ్చు తత్వబోధ చెప్పేసి చక్కగా మంచి ఖరీదైనటువంటి భోజనం చేసి బయటపడచ్చు మీరు వైరాగ్య పంచకని చెప్పడానికి ఫిట్ అవ్వదు అది మొదటి శ్లోకంలోనే అది లైక్ వాటర్ అండ్ ఆయిల్ లాగా మిక్స్ అవ్వదు అక్కడ జెల్ అవ్వదు ఇది ఏదైనా ఫిట్ ఉంటుంది ఈ హోల్ చేసి చెప్పడానికి కుదరదు తర్వాత అర్థం అనర్థం నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యం అని ఉంది వెలుగుంది నిత్యము గుర్తుపెట్టుకో డబ్బు పోవేయడం వల్ల నీకు లాభం ఏం కలగదు అంతా నష్టమే కలుగుతుంది అర్థం అన అనర్థం భావే నిత్యం దాని వలన ఆనందము సుఖము లేశము కూడా లేదు ఇది సత్యము నాస్తి తత సుఖ సత్యం దీన్ని తరోగా చెప్పేశారనుకోండి మీరు అది ఫిట్ అవ్వండి ఫిట్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి అర్థం అనర్థం భావయ్య నిత్యమైన శంకరుల వాక్యం ఉంటుంది కదా దాన్ని ఫీకడం అర్థం ధనమును అనర్థం వచ్చే విధంగా కాకుండా అప్రాపరియేట్గా వాడుకోవాలి అన్నాం అలా ఆయన అలా అంటలేదా ఆయన అలా అంటలేదు ఆయన అది కాదు అప్రాపరియట్గా వాడుకోవాలి అన్నాం సో వేదాంతాన్ని అంతా కూడా కల్పి చేసేసి అడల్టరేట్ చేసేసి డైల్యూట్ చేసేసి డైల్యూట్ చేస్తే పర్లేదు డైల్యూట్ చేస్తే ఇన్స్లో డోషెస్ సత్యాన్ని అనేవచ్చు డైల్యూట్ చేయడం కాదు అడల్టరేట్ చేయటం కాంట్రడిక్టరీగా బోధించేయటం ఈ ఇలా తయారవుతుంది సో కాబట్టి బోధలో చాలా ఇబ్బందులు ఉంటాయి బోధని యథాతథంగా చేయుట కూడా క్లేశంతో కూడి ఉంటుంది అశావకుడిగా ఆయనకి ఏం అక్కర్లేదు డైరెక్ట్గా చెప్పేసేస్తాడు తోళ్ళ వ్యాపారులు అంటాడు వాళ్ళందరినీ రాజుతో సహా కాబట్టి అంతటి ఓపెన్ మైండ్తో ఓపెన్ మైండ్తో రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండరు ఈ కథలో రాజకుమారుడు ఏం చేస్తాడంటే ఆ బోధని స్వీకరిస్తారు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ స్టోరీ దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ బోధను స్వీకరిస్తాడు స్వీకరించి వెంటనే వ్యాధజాతి ప్రత్యయాన్ని వ్యాధజాతి కర్మల్ని విడిచిపెట్టేస్తాడు వ్యాధజాతి ప్రత్యయాన్ని ముందు విలువ నేను వ్యాధజాతి అనే ప్రత్యాన్ని విలువపెట్టేస్తాను విలువపెట్టేసి దానికి తగ్గ కర్మల్ని విలుపెట్టేస్తుంది అది అది సామాన్యమైన విషయం కాదండి ఇట్ నాట్ ఎ స్మాల్ థింగ్ సో అది విదిలిపెట్టేస్తాడు విదిలిపెట్టేసి తన యొక్క యథార్థ స్వరూపాన్ని స్వీకరిస్తాడు నేను నా యొక్క యథార్థ స్వరూపము రాజకుమారుడు అంటే సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యాభిషేకాన్ని పొంది ప్రజలను రంజకంగా పరిపాలించుట ఇది నేను చేయాల్సింది అది నా అది నా స్టేటస్ నేను చేయాల్సింది అది అని స్వీకరిస్తాడు ఎలా స్వీకరిస్తాడు రాజాహమస్మి నేను మహారాజ కుమారుడను పట్టాభిషేకం అయినప్పుడు నేను మహారాజును అని స్వీకరిస్తాడు ఈ కథలో ఇంకొక ఉంది మొన్న మంత్రి చెప్తాడు నువ్వు మహారాజకుమారుడు అని సరే ప్యాలస్కి తీసుకెళ్తాడు ప్యాలస్కి తీసుకెళ్తే ప్యాలస్లో పడుకుని దొరుకుతుంది మొన్నటి పొద్దున్న ఆ ప్యాలెస్లో వెళ్తుంటే అక్కడ బంగారంతో చేసిన విగ్రహం అవుతుంది ఒక శిల్పం బంగారం ఆ బంగారం శిల్పం చూస్తే దాన్ని కొట్టేయాలనిపిస్తుంది దాన్ని అపహరించాలనిపిస్తుంది ఎందుకలా అనిపిస్తుంది మహారాజకుమారుడు కదా వాసన వల్ల పూర్వ వాసన వల్ల దాన్ని అపహరించాలనిపిస్తుంది వెంటనే మంత్రులతో చెప్తాడు ఏ మంత్రి చూడిది నేను రాజకుమారున్నాను చెప్పావు నేను స్వీకరించాను కానీ ఇప్పుడు నాకు ఇప్పటికిప్పుడు ఆ బంగారపు శిల్పాన్ని అపహరించేసి పట్టుకుపోవాలనిపించింది అని చెప్పేసి ఇది మరి దీనికి ఏం చేయాలి నేను అలా నాకు వాసన పైకి వచ్చింది అంటే ఏమీ పర్వాలేదు పూర్వ వాసనలు అలా ఉంటాయి నువ్వు అపహరించని అక్కర్లేదు నీకు ఏది అపహరించాలనిపించినా నువ్వు ఇది గుర్తుపెట్టుకో ఏమిటంటే నువ్వు దేన్ని అపహరించాలనుకున్నావో అది నీదే జేబుగా అపహరించాలి ఆ శిల్పాన్ని అపహరించాలనుకున్న అది మీదే ఇప్పుడు మీకు వెయ్యి రూపాయలు ఎవడో బంకీ ఉండి ఇవ్వలేదనుకోండి వారి జేబులో ఉన్నా మీ జేబులో ఉన్నట్టే కాబట్టి విచారించాల్సిందేం లేదు విచారించాల్సింది లేదు నో ప్రాబ్లం అతని జేబులో ఉన్న డబ్బు మీ జేబులో ఉన్నట్టే లెక్క అది మీది కాకుంటే మీరు వసూలు చేయాలి కానీ మీది మీకంటే దూరంగా ఉంటే మీరు వసూలు చేయాలి కానీ మీరే అయినప్పుడు మీరు ఎందుకు వసూలు చేయడం సపోజ్ ఆ డబ్బా తను ఖర్చు మీరు ఖర్చు పెట్టినట్టే అతను ఎంజాయ్ చేశాడనుకోండి మీరు ఎంజాయ్ చేసినట్టే కాబట్టి వసూలు చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ వసూలు చేయకపోయినా తీసుకొచ్చి ఏమైనా వచ్చాడుకోండి కాటి మీద యూ కెన్ యూస్ ఏట్ బట్ యూ డ్యూ టు సమ్మడేయల్స్ అలాగన్నమాట సామాన్యమైన విషయం కాదండి కాబట్టి నేను రాజకుమారుడను అని స్వీకరించినాడు తథాకిలా అయింది అక్కడికి అక్కడికి స్టోరీ అయిపోయింది దృష్టాంతం అయిపోయి ఇప్పుడు దాశాత్తి గారికి అప్లై చేస్తున్నారు అదేవిధంగా అయం అయం అంటే వీడు వీడు అంటే పరిచ్ఛిన్న అభిమానము గలవాడు నేను జీవుడను నేను జీవుడు అను అని అనుకోడు నేను జీవుడు అనో అనుకోడు నేను జీవుడు అనుకుంటే బాగా అనుకున్నట్టే ఒక రకంగా నేను జీవులను నేను ఇది నేను అది అనుకుంటా నే ఇప్పుడు కొడుకు చెప్పిన మాట వెళ్ళలేదని దుఃఖిస్తాడు ఎందుకు దుఃఖిస్తున్నాడు వాడు కొడుకు నేను తండ్రి నేను అనుకోవడం మూలంగా అంటే దుఃఖానికి అంతే హెల్త్ ఇప్పుడు వాడు చెప్పిన మాట వినకపోవడం సత్యమే దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ అభిమానము వాడు నా పుత్రుడు అనే అభిమానం కారణంగా వీడు దుఃఖిస్తాడు అభిమానం తగ్గిందనుకోండి దుఃఖం తగ్గుతుంది అభిమానం పూర్తిగా పోయిందనుకోండి దుఃఖం పూర్తిగా పోతుంది వాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు ఇప్పుడు వాళ్ళు మార్పు వచ్చేస్తుంది మీరు ఎలా ఆనందించేస్తాడు అది పాయింట్ కాదు ఈ పాయింట్ ఈజ్ ప్రత్యేకం మీ హృదయంలో ఉండే ప్రత్యేకము దాన్ని బట్టి మీరు చేసే పనులు దానివలన మీకు కలిగే సుఖ దుఃఖములు ఇదంతా కూడా కేవలము అభిమానము చేత కల్పితమే అభిమానము అంటే అజ్ఞానము అని అర్థం అజ్ఞాన కల్పితమే తప్ప దాంట్లో సారమేం లేదు కాబట్టి ఈ రాజకుమారుడు ఎలా అయితే తన స్వరూపాలను తెలుసుకున్నాడో అయం ఈ జీవుడు కూడా అలాగే తెలుసుకున్నాడు ఏమని తెలుసుకున్నాడు పరస్మాత్ అగ్ని విస్ఫులింగాధిపత్ సజ్జాతి దేవ విభక్త అని తెలుసుకున్నాడు నేను ఆ పరమాత్మ నుండి విడిపోయి ఉన్నాను విభక్త యథార్థంగా విడిపోలేదు ఎలా విడిపోయినట్లుగా అనుభవానికి అది కూడా విడిపోవడం ఎలాగంటే అగ్ని అది మహాగ్ఞ నుండి నిపురవ్వ విడిపోయినట్లుగా నిపురవ్వ మహాజ్ఞ నుండి విడిపోయింది విడిపో ఉపాధిని బట్టి విడిపోయినట్టుగా కనపడింది ఉపాధి అంటే ఏమిటో తెలుసునండి మహాగ్ని అంటే పెద్ద బాన్ ఫైర్ అంటారు చెక్కపేళ్ళు కట్టెలు అన్నీ అమర్చింది ఆ ఉపాధిలో ఉన్న అగ్నికి మహాగ్ని పేరు ఏమండి ఈ కట్టెపేళ్ళు ఆ కట్టెపేళ్ళు పట్టను పేలుతుంది లోపల ఉండే గ్యాసెస్కి పేలి చిన్న చిన్న కట్టె మొక్కలు ఎగుతుంటాయి ఆ కట్టె మొక్కలని అతుక్కుని నిప్పుంటుంది అది నిప్పు రవ్వ అంటే ఆ నిప్పురను మీరు పట్టుకుంటే పట్టుకుంటే మీకు చిన్న బొగ్గు ముక్క చేతికి వస్తుంది ఎందుకంటే చిన్న కట్టె ముక్కని పట్టుకుని నిప్పుడు అన్న అది నిప్పు కాబట్టి నిప్పు రవ్వన్న అగ్నే మహాగ్ని మరి అది మహాగ్నందుకు అయింది రవ్వెందుకైంది అంటే అది పట్టుకున్న కట్టె పెద్దది ఇది పట్టుకున్న కట్టె మొక్క చిన్నది కట్టెకి పెద్ద చిన్న తప్ప అగ్నికి పెద్ద లేదు చిన్న లేదు ఇంధనం పెద్దదైతే అగ్ని పెద్దదవుతుంది ఇంధనం చిన్నదైతే అగ్ని చిన్నదవుతుంది అగ్నికి సైజ్కి అతీతంగా ఉంటుంది కాబట్టి అలాగే దేహాభిమానాన్ని బట్టి వీడు పరిచ్ఛిన్న జీవుడయ్యాడు సమష్టి ఈశ్వరుడు అనుకోవడం చేత నేను వ్యష్టిని ఇది సమష్టి అని వీడు భేదాన్ని పెట్టుకోవడం చేత ఎష్టి అభిమానం చేత తాను జీవుడైనాడు సమష్టి అభిమానాన్ని బట్టి ఈశ్వరుణ్ణి తనకంటే సపరేట్గా నిలబెట్టాడు హీ మేక్స్ ఎ హింసెల్ఫ్ ఏ పార్ట్ ఫస్ట్ హీ క్రియేట్స్ ఏ టోటాలిటీ ఈ టోటాలిటీ ఉంది సమష్టి ఉంది అని ఒక సమష్టిలో నామకరణం చేస్తాడు దానికి ఆ సమష్టిలో నేను చిన్న పాత్ర అంటాడు వీడేం చిన్న పాత్ర కాదు సమష్టిని దర్శించేవాడు వీడే సమష్టికి ఒక ఉరికిని ప్రకాశాన్ని ఇచ్చింది వీడే అయితే సమష్టి అన్నవాడు వీడే ఆ సమష్టిని ప్రకాశింపజేసేవాడు వీడే తన చైతన్యం చేత ప్రకాశింపజేస్తూ ఉంటాడు వీడు సమష్టిని సృష్టించిన వాడు వీడే కానీ సమష్టి నా నుండి వచ్చింది అనుకోడు ఆ సమష్టిలో నేను వచ్చిన మొక్కని నేను అనుకుంటాడు అలాగా ఆ నిప్పురమ్మ దృష్టాంతం ఆ విధంగా ఆ మహాజ్ఞ నుండి నిప్పురమ్మ విడిపోయినట్టుగా నేను ఆ పరమాత్మ నుండి విడిపోయి ఉన్నాను అజ్ఞానం చేత ఉపాధి అభిమానం చేత విడిపోయి ఉన్నాను అని వీడు తెలుసుకోవాలి తెలుసుకుంటాడు అలా తెలుసుకుంటాడు సో దేర్ ఫార్ ఇప్పుడు నేను ఏ జాతికి చెందిన వాడిని అవుతాను పరమాత్మ జాతికి చెందిన వాడిని అవుతానా లేకపోతే దేహ జాతికి చెందిన వాడిని అవుతానా పరమాత్మ జాతికి ఇప్పుడు నిప్పు రవ్వలో ఉండే నిప్పు కట్టె జాతికి చెంది ఉంటుందా లేకపోతే అగ్నిజాతికి చెందుతుందా అగ్నిజాతికి చెంద కష్ట జాతికి చెందడు అలాగే ఈ జీవుడు చేతనుడై ఉండి పరమాత్మ జాతికి చెందినవాడు అవుతాడు తప్ప ఈ సంసార జాతికి చెందినవాడు కాదు కానీ మనుషులేమనుకుంటారు మేము సంసారంలోము అనుకుంటాం అలా అలవాటు పడి ఉంటారు అలా అనుకోవడంలో ఒక రకమైన తిక్కువీయ జాయి కూడా ఉంటుంది చిన్నవాడిని అనుకోవడంలో జాయి ఉంటుంది తప్పించుకోవచ్చుకోవడం అలా అనిపిస్తుంది మనం తప్పించుకోగలుగుతాము ఏం చిన్నవాడిని అనుకోవడంలో ఏదో పిస్తారంత జాయి ఉంటుంది అది కూడా అజ్ఞానం చేత అలా అనిపిస్తుంది ఇటు క్యూలియర్ జాయ్ అని అంటారు అందరినీ మంచిది సో ఆ విధంగా తన ఎందు అల్పత్వాన్ని కల్పించుకుని ఆ అల్పత్వానికి అలవాటు పడిపోయి దాన్ని తిరస్కరించి తన ఎందు బ్రహ్మత్వాన్ని భావన చేయటానికి వీడు సంసిద్ధుడు అవడు నడుం బిగించడు అలా వేదాంతాన్ని లూజ్గా వింటూ ఉంటాడు తప్ప నడుం బిగించడు సో అలా దాన్ని అలా లూజ్గా అటే పెడతాడు సరే బ్రహ్మ బ్రహ్మ ఉంటాడు సంసార జాతి వాళ్ళేదో నిగిలిపోతాడు అది వీడి సమస్యది వీడు కనుక రాజకుమారుడి దృష్టాంతంలో చెప్పినట్టుగా ఈ పరిచ్ఛన్న అభిమానాన్ని తిరస్కరించి తన పూర్ణత్వాన్ని తెలుసుకోవటానికి సిద్ధపడితే అప్పటికప్పుడు వాడు బ్రహ్మ అప్పటికప్పుడు అలా బ్రహ్మంతే జనక మహారాజు గుర్రం ఎక్కబోతున్నట్ట ఇవన్నీ ఇలాగంటి కథలు చెప్తారు గుర్రం ఎక్కబోతున్నాడు ఎక్కబోతుంటే మహర్షి కనబట్టాడు కనబడితే ఎక్కడ మానేసి దండం పెట్టాడు దండం పెట్టి ఏదైనా బోధించండి మహాత్మా అన్నాడు బోధింద్రమే ఉంది నువ్వు ఆ గుర్రం ఎక్కి దేహం నువ్వు కాదు నువ్వు బ్రహ్మవి ఇప్పుడు ఇక్కడ బ్రహ్మవి తెలుసుకో కృతార్థుడు ఓ అని చెప్పాడు అంతే బోధ అయిపోయింది పో ఇంకేమో ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు వెంటనే తెలుసుకోవచ్చు జనక మహారాజు వెంటనే తెలుసుకున్నాడు కృతార్థుడు అంతే దర్స గుర్రం ఎక్కడ మానేసి గుర్రాన్ని నడిచి వెళ్ళిపోయాడు అదేదో ఇంకా ఆ కథను ఇట్ ఈజ్ లైక్ దాట్ తెలుసుకుంటే అప్పటికప్పుడు తెలిసేసుకోవటం తెలుసుకోకపోతే మీ ఇష్టం నేను ఎంతకాలమైనా తెలుసుకోకుండా ఉండొచ్చు మీద టూ యూస్ కాబట్టి నేను ఆ పరమాత్మ స్వరూపానికి చెందిన జాతి వాడనే అని తెలుసుకున్నాను ఎందుకు మరి సపరేట్ ఎందుకైనట్టు ఇహ దేహేంద్రియాదిగనే ప్రవిష్ట గహనము అంటే అరణ్యం గహన శబ్దానికి అరణ్యం అనర్థం నేను ఈ అడవిలో ప్రవేశించాను ఏమిటో తెలుసున్నాండి అడవి చూడండి నేను మొన్న మీకు చెప్పాను ఈశ్వరుని చూడాలి అనే కోరిక మీకు ఎప్పుడు కలుగుతుంది తను దేహేంద్రియ అభిమానము కలిగి చూచేవాడను అనే నిశ్చయం తన గురించి వచ్చినప్పుడే ఈశ్వరుణ్ణి చూడాలి అనే కోరిక కలుగుతుంది లేకపోతే ఈశ్వరుని చూడడం ఎందుకు వై వైశుడి సి ఈశ్వర యు ఆర్ ఈశ్వర వైసుడ్యు సి ఈశ్వర కానీ మీరు తన యొక్క ఈశ్వరత్వాన్ని గ్రహించకుండగా తను దేహేంద్రియ సంఘాతము నందు అభిమానము గలవాడై తను పరిచ్ఛిన్న వ్యక్తిత్వానికి ఆ ఇంద్రియము చూసే ఇంద్రియంతో ఫోకస్లోకి వస్తుంది చూపు అది హైలైట్ అయినప్పుడు తను చూచేవాడయ్యి తాను చూసేవాడు కనుక ఈశ్వరుడు చూడబడేవాడవుతాడు అని ఊహించుకుని ఆ ఈశ్వరుణ్ణి నేను చూడాలి అంటాడు అలా ఆకాంక్షలు కలుగుతుంది వాడికి చూడతాడో మాన్తాడో వేరే సంగతి ఆకాంక్ష అలా కలుగుతుంది ఆకాంక్ష వెనుక అజ్ఞాన కల్పితమైన దేహేంద్రియ తాదాత్మ్యం ఉన్నది సపోజ్ దేహేంద్రియ తాదాత్మ్యం లేదనుకోండి అటువంటి ఆకాంక్ష కలుగుతుందా కలగదు నేను నిద్రపోతున్నాడు దేహేంద్రియ తాదాత్మ్యం పోయింది మీకు ఎప్పుడైనా అటువంటి కోరిక కలిగినా కలగదు తెలివి వచ్చింది ఇంకా దేహేంద్రియ తాదాత్మ్యానికి కొంత గ్యాప్ ఉంది అప్పుడు కూడా కోరిక కలగదు ఆ కోరిక కలిగిందంటే వాడికి దేహేంద్రియ తాదాత్మ్యం ఉండాలి అజ్ఞానైతే కానీ అలా కోరికే కలగదు చూసారా ఎలా ఉంటున్నాం కాబట్టి ఈ దేహేంద్రియాదులు ఇది ఒక అడవి ఈ అడవిలో ప్రవేశించారు ఇది అడవి అలాగో ఒక తెలుసుకోవాలంటే మీరు ఆ పురంజనోపాఖ్యానము లేకపోతే దేవ రహువుగణ జడభరత సంవాదము భాగవతంలో ఉన్నాయి మీకు ఓపుకుండేవి చదివితే దాంట్లో ఈ అడవి కింద వర్ణించారు సంసారమే ఓ పెద్ద అడవి ఈ అడవిలో చెట్లు ఉంటాయి అడవిలో ఉన్నవన్నీ ఉంటాయి అది మీరు భాగవతం దృష్టిని తీసుకొస్తే నేను ఆ రూపకాలన్నీ జాగ్రత్తగా బ్రాకెట్లో పెట్టి మొత్తాన్ని జాగ్రత్తగా రాసి పెట్టాను అవన్నీ సో అడవిలో అడవిలో నక్కలకు నక్కలకు వస్తాయి తోడేళ్లు కూతలు వినపడతాయండి అడవిలో మరి ఈ దేహేంద్రియ దేంట్లో ఈ సంసారంలో తోడేళ్ల కూతలు అంటే ఏమిటి తోడేళ్ల కూతలంటే మీకు అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తూ పెద్ద పెద్ద కేకలు వేసి వాళ్ళు ఎవరో ఉంటారు బంధువుల్లో వాళ్ళు అవి తోడేళ్ళకు ఆ రకంగా అడవికి మనిషి జీవితానికి బాగా దగ్గర సంబంధం వైరాగ్యం కోసం చెప్తారు ఇవన్నీ మీకు ఒప్పుకుంటే భాగవతంలో దొరుకుతాయి